and the krishnanda allay words ante he is the father for the children he is the husband for the wife and he is the son for the parents but uh, essentially he is none of these three annena ante meer uppunda roopagoro nu nen krishnanda emunadu idhe kada bathondi i lagidta evite ani meer kagar padtane emolani nen railway clerk allad drishtha talichcha idu kuda i words iste so essentially you are none of those three You are something more than, something other than those three. Al incidental patral, volsu matrame, miswarupamo, something other than that. Okay, we agree, something other than that. What is that? We call it fourth. What is that? Dharavatsuddha. But first of all, I will say that I will say that fourth is very important. This fourth is Dharavatsuddha. That is turiyamon. So, you can say, Dehanlo, sherasu turiyamon. ఆత్మస్వరూపము మానవుని విజ్ఞానంలో మానవుని స్వరూపంలో తులీయము స్థూలదేహం సూక్ష్మదేహం కారణదేహములు ఇవి ఇన్సిడెంట్ అది అసలు అసలు స్వరూపంలో భాగం కావాలి అసలు స్వరూపమునందే భాషిస్తాయి కానీ అసలు స్వరూపంలో అంతర్గతములుగా ఉండవు అసలు స్వరూపము ఇట్ ఈస్ సంథింగ్ అదర్ దాన్ దిస్ అండ్ ఇట్ ఈస్ అసలు స్వరూపమే మోర్ ఇంపార్టెంట్ ఆల్సో కాబట్టి ఆ తురియాన్ని శిరస్సుతో పోలిస్తే ముండము కాబట్టి మీ యొక్క అసలు స్వరూపాన్ని శిరస్సు వంటి స్వరూపాన్ని ఏదైతే ఆనందరూపంగా ఉన్నదో దానిని ఇది బోధిస్తుంది కనుక దీనికి ముండకము అనిపే సో ఆ విధంగా తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ దీంట్లో ఓకే తర్వాత ముండకా ఇంకొక వన్ మీనింగ్ ఇట్ ఈజ్ దెర్ ఈజ్ అనదర్ మీనింగ్ ఇది ఇప్పుడు టీచర్స్ ఉంటారు స్కూల్లో ఈచ్ ఈజ్ ఏ టీచర్ బట్ దెర్ ఈజ్ ఏ హెడ్ టీచర్ హెడ్ మాస్టర్ అనో ప్రిన్సిపల్ అనో అంటారు సో ద ప్రిన్సిపల్ ఈజ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ది ఇన్స్టిట్యూషన్ అలాగే శిరస్సు ఈజ్ సచ్ థింగ్ ముండకా ఈజ్ లైక్ దట్ ెడ్జ్ ఆ కారణంగా కూడా దానికి శిరస్సు వంటిది అనే అనే అర్థంలో ముండక శబ్దాన్ని ప్రయోగిస్తారు అయితే ఇంకొక అర్థం ఉన్నది ముండక శబ్దాన్ని ఇప్పుడు ముండక ముండన బోత్ గో బోత్ మీన్స్ సేమ్ ముండనము అంటే శిరస్సును పూర్తిగా షేవ్ చేసేటం దట్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ ముండనం ఈ ఈ షేవింగ్ ఎందుకు చేస్తారో మీరు ఆలోచించండి ఇప్పుడు తీర్థయాత్రలు వెళ్ళినప్పుడు ఎప్పుడు షేవింగ్ చేస్తూ ఉంటారు ఎందుకు షేవింగ్ ఎందుకు చేస్తారంటే ఏదో ఎక్కడో పురాణాల్లోనో ఎక్కడో కథ ఉంది ఏమిటంటే ఓ స్టేట్మెంటు మేబీ ఇట్ సౌండ్స్ వెరీ కన్ సౌండ్స్ వెరీ ప్లాజిబుల్ అదేమిటంటే మనిషి హృదయంలోని పాపాలు కేశాలని ఆశ్రయించి ఉంటాయి అని ఎక్కడో కాబట్టి మనం పాప నివారణ అవ్వాలంటే కేశాలని సమర్పించేసి వచ్చేస్తే పాప నివారణ అయిపోతుంది అంచేతనే దేవుడి దగ్గరికి వెళ్ళేప్పుడు వీడు ముండనం చేసుకుని వెళ్తాడు మీరు గమనించారా దీన్ని దేవుడి దగ్గరికి ముండనం కాదు ముందు ముండనం చేసుకుని అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాడు అంటే పవిత్రంగా వెళ్తాడు కాబట్టి ఈ షేవింగ్ అన్నది ఇట్ ఈజ్ ఏ సింబాలిక్ యాక్ట్ ఆఫ్ రనౌన్సియేషన్ తర్వాత ప్రతి వ్యక్తి ఎందు కూడా ఒక అహంకారం ఉంటుంది ఆ అహంతోటే వాడు జీవిస్తూ ఉంటాడు ఇన్ఫ్యాక్ట్ మనందరం కూడా మనము వాస్తవ జీవనంలో ఉండం వాస్తవ జీవనానికి చాలా దూరంగా ఉంటాం వాస్తవ జీవనం ఏదైనా కొద్ది ఓ పిసరంతో ఓ శాతం మన జీవితంలో ఉన్నా మనం కృతార్థలమే వాస్తవంలో మనము అహంకారము మనకు నిర్దేశించిన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం అహంకారం అంటుంది యు ఆర్ ఫాదర్ యు కంట్రోల్ ది ఫెలో అంటే వీ బికమ్ ది ఫాదర్ అండ్ వీ కంట్రోల్ ది ఫెలో యు ఆర్ ది హస్బెండ్ అనే అహంకారం అంటే వీ బికమ్ ది హస్బెండ్ సో దిస్ వే వీ బై ది టెరమీ ఆఫ్ ఈగో దట్ ఈజ్ హౌ వీ లివ్ ఇది కనీసం ఈశ్వరుడి దగ్గరైనా ఇది లేకుండా ఉంటే బాగుంటుంది కనీసం ఈశ్వరుడి దగ్గర కొంతమంది ఏమంటారంటే మేము మేసం తీయమో అంటారు ఆ మీసాన్ని ఇలా తిప్పుతారు కూడా మేసం తీసి పనే లేదు ఎందుకంటే మనిషి ఏమనుకుంటాడంటే సంహం తన యొక్క అహం భావానికి ఈ మేసం ప్రతీక అనుకుంటాడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మొత్తం నెక్ అబౌ షేవ్ చేసుకుని వెళ్ళాలి ఉండనం చేసుకుని వెళ్ళాలి అని మనం ఎప్పుడైతే ఉండనమో అంటారు శిరస్సు కదా సో షేవ్ చేసుకుని వెళ్ళాలి అని ఎప్పుడైతే పెట్టారో ఈ మేసప్రియుడు కూడా మీసాన్ని షేవ్ చేసుకుని వెళ్తాడు మిసాన్ని షేవ్ చేసుకున్నప్పుడు వాళ్ళ అహంకారం కొంత తగ్గుతుంది దేవుడి దగ్గరికి వెళ్ళేప్పుడు అహంకారం ఉండకూడదు కొంతమంది దేవుడి దగ్గరికి వెళ్ళేప్పుడు బాగా మీసాలని బాగా దువ్వుకుని దానికి కొంత సంపన్నమని అది రాసుకుని దువ్వుకునే తర్వాత రికమెండేషన్ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఎండోర్మెంట్స్ మినిస్టర్ గారి దగ్గర నుంచి నుంచి రికమెండేషన్ కొట్టుకుని తిరుపతికి చాలా వీఐపీ స్టేటస్ లో వెళ్లి అక్కడ ఉండే ఆఫీసర్లందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి పైరవీ చేసి దేవుడి దగ్గరికి చాలా స్పెషల్గా ముందనం ఏమి చేసుకోకుండా చక్కటి కద్దరు శత్రువు పెద్ద పెద్ద కండువా వేసుకుని చాలా మహాన్ రాజస్వంతో వెళ్ళి దేవుడి అలా దండం పెట్టి వస్తూ ఉంటారు అది పద్ధతి కాదు దేవుడి దగ్గరికి వెళ్ళేప్పుడు మనం ఏ రకమైన అహంకారము నిలబెట్టుకోకూడదు ఈ అహంకారము సంహవ్ మీసాల మీద హెయిర్ స్టైల్ మీద ఉంటుంది సంభవ్ ఐ ఫెల్ట్ లైక్ దీస్ ఇస్ దే మీరు ఆలోచించండి మనిషి యొక్క అహంకారం హెయిర్ స్టైల్ మీద ఉంటుంది పురుషుడైనా స్త్రీ అయినా సమానమే ఈ మేసం అన్నది పురుషునికి సంథింగ్ స్పెషల్ ఫర్ ది హ్యూమన్ అంచేతనే ఈ పురుషుడు కానీ స్త్రీ కానీ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళేప్పుడు అహంకారం లేకుండా వెళ్ళాలి అనుకుంటే ముండనం చేసుకుని వెళ్ళాలి అది అని మనకి పెద్దలు ఒక వ్యవస్థ చేశారు మంచి వ్యవస్థ వీళ్ళు అంచేతనే మీరు గమనించరో లేదో వీడు దేవుడికి చూసేసి వచ్చేప్పుడు గుండుతోటి బయటకు వస్తాడు కదా రాగానే ది ఫస్ట్ థింగ్ హీ డజ్ ఈజ్ హీ పర్చేజెస్ ఎ హ్యాక్ ది వెరీ ఫస్ట్ థింగ్ మీకు ఆ సైకాలజీ హ్యూమన్ సైకాలజీని మీరు అలా పట్టచ్చు మీరు ఎవరిని విమర్శించకూడదు సైకాలజీని తెలుసుకోవాలి దీజ్ ఆల్ ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ దీంట్లో విమర్శించాల్సిందేం లేదు ఓహో ఇలా ఉంటుంది రసం మా మనస్వభావం దడం పెట్టుకువడమే కానీ విమర్శించి కాబట్టి వాడు ఫస్ట్ థింగ్ హ్యాట్కుంటాడు ఎందుకంటే దేవుడి దగ్గర అహం లేకుండా ఉండగలడు కానీ ముందు అహం లేకుండా ఉండమంటే వాడు ఎందుకు ఉంటాడు ఇది ఉండు ఇదిను కాబట్టి ఫస్ట్ థింగ్ హీ హ్యాస్ టు పుట్ అ హ్యాట్ హ్యాట్ పెడితే నవ్ హీ ఫీల్స్ వెరీ గ్రేట్ అమౌంట్ ఆ రెడ్యూస్ అయిపోయినా లేకపోతే లూజ్ చేసుకున్న అహం అంతా కూడా మళ్ళీ తిరిగి వచ్చేసినట్టుగా ఫీల్ అవుతాడు కాబట్టి ఈ హెయిర్ స్టైలు ఇట్ ఈజ్ అ సింబల్ ఆఫ్ అహంకార అండ్ హెన్స్ మీరు అహంకారాన్ని అతీతంగా అహంకారాన్ని అధిగమిస్తే కానీ మీకు ఈ విజ్ఞానము అందదు అని సూచించుట కొనకై ఉండక కాబట్టి ఇంకా ముండకోపనిషత్తు క్లాస్కి వచ్చే షేవ్ చేసుకుని రావాలన్న అభిప్రాయం కాదు ముండ ఆ పాప రహితంగా రావాలి పాపం అంటే వాటిది పాప వాట్ కుడ్ బి ది పాప పాప ఈజ్ రాధన్ రేషన్స్ రాగమైనా దోషం పాపశబ్దానికి దోషము అని అర్థం సో రాగద్వేషములు అనే దోషము లేకుండగా మీరు ముండకాన్ని అధ్యయనం చేస్తే మీరు కృతార్థులు అవుతారు రాగద్వేషాలు పెట్టుకుని సాంసారికములైన రాగద్వేషముల యథార్థములు వాటి కంటెంట్ రాగానికి కంటెంట్ ఉంటుంది దేర్ ఆల్వేస్ రాగా అటాచ్మెంట్ ఫర్ సంథింగ్ అంటే యు ఆర్ ఎవర్స్ టు సంథింగ్ సో దట్ సంథింగ్ ఈజ్ రియల్ and therefore when that something becomes real it is viewed as real ragam real ga real aipothu becomes over overwhelming aipothu alage dvesham kuda manushini chala parabhutuni chese tlagu untundi kabatte itwanti druthamaina ragadveshalanu pettukuni meeru devalayaaniki velthe you can get on with it samsaralo elaga you can get on with it ఇంట్లో ఎనీవే యూ ఆర్ గెటింగ్ ఆన్ విత్ యూ అంటే మీరు నలుగురు అన్న అభిప్రాయం కాదు మనిషి మామూలుగా ఎనీవే హీ హీ గెట్స్ ఆన్ విత్ రాగద్వేష బట్ అట్లీస్ట్ ఆత్మజ్ఞానం కాంటెక్స్ట్ లోనైనా రాగద్వేషాలని పూర్తిగా పక్కన పెట్టి అహంకారాన్ని పక్కన పెట్టి నీవు అధ్యయనం చేస్తే నువ్వు కుటుంటావు అని చెప్పడం కోసం ఈ ఉపనిషత్తుకి ముండకోపనిషత్తు అంటే తర్వాత ముండనము ఇట్ షుడ్ బి డన్ ఇన్ స్పిరిట్ ఆర్ట్ ఇన్ ఫిజికల్ టర్మ్స్ ఫిజికల్ టర్మ్స్ లో ముండనం ప్రధానం కాదు ఇన్ స్పిరిట్ ఉండనం ఉండాలి ఇన్ స్పిరిట్ ముండనము ఉంటే రాగద్వేషములు అహంభావము లేకుండా నుండుట దట్ ఈస్ ది వెరీ ఫండమెంటల్ క్వాలిఫికేషన్ తరువాత ఈ ముండనము ఉండకోపనిషత్తులో ముండనానికి ఇంపార్టెన్స్ ఎక్కువ కదా ఈ ముండనంలో ఇంకో ఇంకో విశేషం ఉన్నదా చూడండి గృహ బ్రహ్మచారి కానీ గృహస్థు కానీ వానప్రస్తుడు కానీ పూర్తి ఉండడం అంగీకారం కాదు వీళ్ళు ఈ మధ్యకాలంలో అందరూ తిరుపతి వెళ్ళి పూర్తి ముండనం జయించి వస్తారు అది తప్పదు అలా చేయకూడదు కొంత శిఖని విధులు ఎందుకంటే పూర్తి ముండనం సన్యాసికి అక్కడ ముండనం ఇస్ సింబాలిక్ ఆఫ్ టోటల్ రినన్సియేషన్ శిఖ ఇట్ ఇస్ సింబాలిక్ ఆఫ్ కర్మ శిఖా యజ్ఞోపవీతి అని శిఖ ఉన్నట్లయితే వాడు కర్మాధికారాన్ని కలిగి ఉంటాడు అసలు పిలక పెట్టుకున్నాడంటే కర్మ కర్మకు అధికారి అనే అభిప్రాయం అంచేతనే క్రాఫింగ్ ఉన్నవాడు యజ్ఞం చేయదలుచుకున్నాడు అనుకోండి ముందు వాడికి మొండనం చేసి పిలక పెట్టి ఆ తర్వాత యజ్ఞానికి సంకల్పం లేదా పితృకర్మ చేయాలనుకోండి ముందు క్రాఫింగ్లు ఇవన్నీ తీసి పిలక పెట్టి పితృకర్మ ఎందుకంటే కర్మకి వాటెవర్ కర్మ ఇట్ ఈజ్ వేదం దృష్టిలో మంచి కర్మ చెడ్డ ఇది శుభకర్మ అశుభకర్మ అని ఏం లేదు వేద విహితమైన కర్మ ఏదైనా శుభకర్మే శ్రాద్ధం కూడా శుభకర్మే వేదం దృష్టిలో మన ఉండే సెంటిమెంట్ వల్ల ఇది అశుభం ఇది శుభం అని మన కాంటెక్స్ట్ కానీ వేదం అలా ఎప్పుడూ చెప్పలేదు సో కర్మకి పిలక సింబల్ నీకు కర్మాసక్తి ఉన్నట్లయితే యు ఆర్ నాట్ ది క్యాండిడేట్ ఫర్ ముండక అంటే ఇతనే సన్యాసంలో ఏం చేస్తారంటే చిన్న మామూలుగా మురారి మురారి అంటే ఇతను బార్బర్ అని అంటారు బార్బర్ని మురారి అంటారు ఉడికే దేవుడు పేరు అన్నారు సో ఈ బార్బరు వాడు మొత్తం ముండలం చేయడు వాడు చిన్న పిలకు వదిలేసిపోతాడు ఆ మిగిలిన ఆ పిలకుంటుంది చూడండి దాన్ని గురువు అంటే సన్యాస దీక్షించేటువంటి మహాత్ముడు ఆయన మొండలం చేస్తారు ఒక చిన్న కత్తిలు ఇప్పుడు రిబ్బన్ లాగే అది కూడా సన్యాసం కూడా సో ఆ మురారి ఒక కత్తిరి తీసుకొస్తారు ఒక కొత్త కత్తిర ఒకటి తీసుకొస్తారు ఆ కత్తిరి తీసుకుని ఈ కట్స్ ఈ బార్బర్ విల్ బి అడ్వైజ్లే కొంచెం అట్టబెట్ట ఎందుకంటే ఎక్కువ అట్టబెడితే ఈ గురువు గారు అదంతా కూడా కవర్ చేయాల్సి ఉంటుంది అంటే సింబాలిక్గా ఒక పిసర్ అట్టబెడతారు బార్బర్ ఆ పిసర్ ఉంటుంది ఆ గురువు ఆ పిసర్ని ఇలా చెట్టబెట్టుకుని అది కట్ చేస్తారు ఇంకా ఈ క్షణం నుంచి కట్ చేసి గంగలో వారేస్తారు ఈ క్షణం నుంచి నీకు కర్మాసక్తి కర్మాధికారము లేదు నువ్వు యూఆర్ నాట్ ఫిట్ ఫర్ కర్మ అని చెప్పినే సన్యాసులు కర్మలో దూరకూడదు కొంతమంది సన్యాసులు ఏం చేస్తారంటే పూర్ణాహుతి వరకు వాళ్ళు రుత్విక్లు యజ్ఞాలు అవన్నీ హోమాలు చేస్తారు పూర్ణాహుతి వచ్చేప్పటికీ అది మెయిన్ థింగ్ కదా అంత అందరూ కొన్ని వేల చాలా ఎక్కువ మంది దర్శించడానికి వస్తారు ఫోటోగ్రాఫ్స్లు వీడియోలు అన్నీ అప్పుడు ఉంటాయి అప్పుడు ఈ స్వామి వెడిపోయి హోమం చేసేసరికి వస్తారు అలా చేయకూడదు తప్పది శాస్త్రం అంగీకరించింది కాదు వాళ్ళు చేసి వాళ్ళు ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు కానీ సో ఉండడము అంటే కర్మాధికారము లేదు జ్ఞానానికి అధికారం ఏం పోనీ కలిపి ఉండాలి కదా కుదరదు కర్మాజ్ఞానం కలిపి కుదరదు ఉత్తర దిక్కు దక్షిణ దిక్కు కలిపి పెట్టుకోవడం కుదరదు ఏదైనా ఉంటే ఉత్తరమైనా ఉండాలి లేకపోతే దక్షిణమైనా ఉండాలి కాబట్టి మీకు కర్మ ఆసక్తి ఉన్నట్లయితే మీరు జ్ఞానానికి అధికారులు కాదు కర్మ కామ్యకర్మలను పరిత్యాగం చేసి నిత్యకర్మలను మాత్రమే ఆశ్రమధర్మంగా అనుష్ఠిస్తూ ఈ నిత్యకర్మల ద్వారా నేను అంతఃకరణ శుద్ధిని పొంది నేను జ్ఞానాన్ని పొంది కృతార్థుల్ని కావాలి అని మీరు అనుకుంటే మీరు ముండకోపనిషత్తు అధ్యయనానికి అరుగుంది అలా కాకుండా ఏదో అక్కడ ఏదో ఆయన స్వామిజీ ఏదో ముండకోపనిషత్తు చెప్తున్నట్టా వెళ్ళక్కడ కూర్చుంటే కొత్త పుణ్యం వస్తుంది ఆ పుణ్యమలో స్వర్గానికి వెళ్ళొచ్చని మీరు అనుకుంటే బహుశా మీరు నిరుత్సాహపడాల్సి ఉంటుంది అలాంటి పుణ్యాలు ఏమీ రావు జ్ఞానమే కానీ పుణ్యం పుణ్యం ఎలాగో ఉంటుంది బట్ ఇది పుణ్యాన్ని సంపాదించేటువంటి కర్మ కాదు ఎందుకంటే ఇక్కడ కర్మ యొక్క బేసిస్ని ఇక్కడ క్వశ్చన్ చేస్తారు వీ విల్ సీ దట్ ప్రారంభంలోనే ఆ వివరం అంతా వస్తుంది కర్మ చేసేది ఎవరు అహం చేస్తుంది కర్మ కర్త కర్త కదండి కర్మ చేసేది ఈ కర్త యొక్క స్వరూపం ఏమిటి ఇజ్ ఇట్ రియల్ నో ఇజ్ ఇట్ కరెక్ట్ నో ఎగైన్ మరి అది రియలు కాక సర్వోత్కృష్టమైన జ్ఞానం దృష్ట్యా సత్యము కాక యోగ్యము కాకపోతే ఇంకేమిటి దాన్ని పట్టుకు నువ్వు రేలాడేది కాబట్టి కర్మను ఇక్కడ క్వశ్చన్ కర్మాధికారం కలిగి కర్మాసక్తి కలవాడిని అన్ని తీసుకొచ్చి కాదు క్లాసులో గుర్తుపెట్టారనుకోండి అది వాడికి అనుకూలంగా ఉండదు అంచేతనే మునకోపనక్షత్రం లాంటి పాఠాలు ఉన్నాయి టెంపుల్స్ లోనూ అక్కడ ఇద్దరు టెంపుల్ క్రౌడ్ అని అంటారు టెంపుల్ క్రౌడ్ అంటే అది ఈచ్ క్రౌడ్ హ్యాస్ సర్టన్ క్యారెక్టరిస్టిక్స్ క్రౌడ్ సైకాలజీ వేరు ఇండివిజువల్ సైకాలజీ వేరు క్రౌడ్ సైకాలజీ వేరు టెంపుల్ క్రౌడ్ లో మనిషిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మీరు పాఠం చెప్పొచ్చు వాడి జ్ఞానాన్ని పొంది కృతార్థనవచ్చు ఏం లేదు కానీ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ది టెంపుల్ క్రౌడ్ హీ ఇస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ జ్ఞానం బికాజ్ హీస్ ఎగనెస్ట్ జ్ఞానం కర్మఠులు జ్ఞాన శత్రువులుగా ఉంటారు అట్లాగే ఆ కర్మాసక్తి జ్ఞానమునందు విరోధాన్ని కూడా కలిగింపజేస్తూ ఉంటుంది అంతేకానే జ్ఞానమునందు వ్యతిరేక భావం గల వాళ్ళు అంటే వ్యతిరేక భావం అంటే దెబ్బలాటకు వస్తారని నా తాత్పర్యం కాదు యాంటై సెంటిమెంట్ కలిగిన వాళ్ళు జ్ఞానము అనగానే యాంటై సెంటిమెంట్ కలిగిన వాళ్ళు కర్మాధిక కర్మఠులు భక్తి గౌణభక్తులు యోగులు వాళ్ళు ముగ్గురూ కూడా ఆ యాంటై నాలెడ్జ్ సెంటిమెంట్ని కలిగి ఉంటారు వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుందంటే కర్మలు చేసుకుంటూ ఈ జ్ఞానం మీద వ్యతిరేక భావం రాకుండా కాపాడుకోవాల్సి అలాగే యోగా పీపుల్ ఉంటారే దే హ్యావ్ టు సేఫ్ గార్డ్ ద ఎగనెస్ట్ డెవలపింగ్ సచ్ ఎ సెంటిమెంట్ అలాగే గౌనభక్తి పీపుల్ గౌనభక్తి పీపుల్ ఉన్నారనుకోండి వాళ్ళు ఏమంటారంటే కీర్తనని మొదలు పెడతారు ముందేమో సత్సంగం అంటారు సత్సంగం అంటే ఎవరో మహాత్ముడు ఇక్కడ కూర్చుంటారు వాళ్ళని చుట్టూ కూర్చుంటారు ఏదో ఆత్మవిచారం ఏదో చేస్తారని మీరు అనుకుంటారేమో తబలా హార్మోనితో మొదలు పెడతారు సో ఏదో కీర్తన అందుకుంటారు ఎందుకంటే ఈ మహాత్ముడికి పాట పాడడం ఆయన సంగీతం వాడు కదా పాట పాడడం బాగా రాదు స్వరం ఆధునికం కూడా ఉండదు కల్చర్డ్ వాయిస్ కాదు అంచేతను ఇక్కడ లేని ఆ మాధుర్యాన్ని ఆ తబళాను ఆ హార్మోనియం ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి అవి కొంచెం బుల్డోజింగ్ ఎఫెక్ట్ ఉంటుంది వాటికి అంటే మీరు ఏ రకంగా పాడినా అది కవర్ చేసుకొస్తుంది అది దాంతో ఏదో పాట ఒక మొదలు పెడతారు ఏదో సం ఏదో సంస్థ మొదలు పెట్టగానే ఓ వంద మందో రెండు మంది ఉంటారు వాళ్ళు కష్టపడక్కర్లేదు ఏమీ శ్రమ పడక్కర్లేదు వీళ్ళు కూర్చుంటే సరిపడుతున్నారు బుద్ధికి పని చెప్పక్కర్లేదు శరీరానికి పని చెప్పక్కర్లేదు ఏదో పుణ్యం పురుషార్థం అన్నట్టుగా ఇక్కడో అక్కడ కూర్చొని వదిలి వెళ్ళి అక్కడ కూర్చోడం సో మెనీ పీపుల్ గ్యాదర్ సో వాళ్ళలో కొంచెం ఉత్సాహం గల వాళ్ళు లేచి డ్యాన్స్ చేయడం ఈ డ్యాన్స్ డ్యాన్స్ చేస్తుంటే ఇంకొంచెం ఉత్సాహం వాళ్ళు డిస్కో డ్యాన్స్ మొదలు పెడతారు ఆఖరికి ఈ రోజుల్లో సత్సంగాల్లో డిస్కో డ్యాన్స్ లెవెల్లోకి వెళ్ళిపోయింది వీడు ఎప్పుడైతే డిస్కో డ్యాన్స్ మొదలు పెడతారో అంతవరకు కొంత క్లాసికల్గా ఉని సాగతిస్తున్న హార్మోనిస్టు సాగతీయడం మానేసి దాన్ని విధులులోకి మారుస్తాడు ఇదంతా ఆల్ దిస్ ఈజ్ సచ్ ఎ థింగ్ యూ కెన్ సీ ఇట్ ఇన్ ది వరల్డ్ వాడి దగ్గరికి వెళ్ళి మీ ఆత్మస్వరూపం అంటే వాడు కొర కొర చూస్తాడు పానకంలో కొర సో ఈ గౌడభక్తి కూడా జ్ఞానమునందు వ్యతిరేక సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి అటువంటి వ్యతిరేక అందుగురించి కర్మాసక్తునకు ఈ దీని అధికారం లేదని చెప్పడం కాబట్టి మునము ఈజ్ ఎ సింబల్ ఫర్ ట్రాన్సెండింగ్ కర్మ అండ్ ఉపాసన అండ్ దేర్ లిమిటెడ్ రీసార్జెస్ వాటిని ట్రాన్సెండ్ చేసేటువంటి స్థితిలో అంతర్ముఖంగా మీరు విజ్ఞానాన్ని ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకుని మీరు ఏ ఏ మౌలికమైన ధారణలు కొన్ని బేసిక్ ఐడియాస్ కొన్ని ఉంటాయి ఎందుకంటే మనిషి జీవించేది ఐడియాస్ మీద జీవిస్తాడు రోడ్డు మీదనో ఇందులోనోనో రూఫ్ కింద కాబట్టి జీవించేది హీ లీవ్స్ బై ది ఐడియాస్ హీ డజంట్ లివ్ బై అదర్ థింగ్స్ సో మ్యాన్ లివ్స్ బై ఐడియాస్ మీ జీవితానికి సంబంధించినటువంటి మౌలికమైన ధారణలు ఏవైతే ఉంటాయో మోస్ట్ ఫండమెంటల్ నోషన్స్ బై విచ్ ది లైఫ్ ఈస్ లెడ్ అవన్నీ కూడా ఇక్కడ డిమాలిష్ అయిపోతాయి ఇఫ్ యువర్ ఇఫ్ యువర్ ఇంట్రెస్ట్ అవి ఏమి కూడా మేము మిగలం అంతా మొండనం అయిపోతుంది బోడిగుండి అయిపోతుంది ఉన్నవ మహాత్ముడు నాతోటి అన్నారు మీరు పూజలు అవి చేయిస్తూ ఉంటారా అన్న అంటే ఏమీ లేదు బోనండి బోడి గుండెంత సుఖం లేదన్నారు అన్నారు నాన్న చూశాను నేను బోడిగుండు కానీ కదా నేను బోడుగుండంత సుఖం లేదన్నారు అని ఆయన కొంచెం వెటకారంగా అన్నారు నాకు అంటే అవును కరెక్ట్ ఏమి ఈ వేసం కాలంలో బోడి గుండెంత సుఖం లేదు ఏం చేయాల్సిందోళ్ళదు షాంపూ రాసుకోర్లేదు క్రీమ్ రాసుకోర్లేదు ఏ క్రీమ్ వట్టేది ఏమీ రాసుకోనక్కర్లేదు ఏమి ఏమీ చేయక్కర్లేదు ఉంటే మీరు వచ్చేసేటువంటి రోజుకుంటే ఒత్తుకోవడము కూడా ఆయటీ అంటే టవలి మిగతా భాగానికి ఎదురే కొంత టవల్ టెడ్ కొంత సంస్కారం అవసరమేమో కానీ ఇంకా అది కూడా అక్కర్లేదు ఇది బోధి ముందు దానిద్దరూ అదే డ్రైవ్ అయిపోతుంది ఏమీ చేయక్కర్లేదు సో ఆ రకమైనటువంటి సర్వ సర్వధారణా పరిత్యాగానికి ఏ నోషన్ అయినా సరే వాట్ ఎవర్ నోషన్ యూ హ్యావ్ ఆ నోషన్ను పరీక్షకు పెట్టి అది కనుక నిగ్గు తేలకపోతే దానికి తీసే అవసరమేనా దానికి మొత్తానికి బోర్డుగుండు లెవెల్కి సిద్ధపడితే దట్ ఈజ్ ది ప్రైస్ యూ హౌట్ ఫే దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఉండడం ఈజ్ ది ప్రైస్ యూ హౌట్ ఫే సిమిలర్లీ ఇక్కడ కూడా ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలంటే యూ హెవ్ టు పే ది ప్రైస్ ఆఫ్ టోటల్ రిజెక్షన్ ఆఫ్ ఆల్ ఐడియాస్ విచ్ ఆర్ ఫాల్స్ అంటే మీరు అనొచ్చి కొన్ని ఐడియాస్ ఫాల్స్ కొన్ని ఐడియాస్ రైట్ నేను వాట్ వాట్ ఆల్ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఫాల్స్ ఈజ్ నాట్ కరెక్ట్ ఈజ్ నాట్ యూ దానికి సిద్ధపడితే ఉండకూడదు ముండనా ఇంకా ఏం మిగవు దట్ ఈజ్ ది నేమ్ ఆఫ్ ది ఉపనిషత్తు సో ఆ విధంగా దాన్ని భావన చేస్తారు ఇంకపోతే ఈ ఉపనిషత్తు పేరు ముండకే ఇంకా అంతా ముండనా ఇది ఈ ప్రతి స్టెప్లోనూ ఆ ముండనా అనే పదం అలాగా వినబడుతూ ఉంటుంది ఆ సంస్కారాన్ని అలా కలిగిస్తూ ఉపనిషత్తు పేరు ముండపోపనిషత్తు దీంట్లో మూడు చాప్టర్లు ఉన్నాయి చాప్టర్లు కూడా ఉండకం పేరు ప్రథమ ముండకము ద్వితీయ ఉండకము తృతీయ ఉండకము చాప్టర్ సార్ ఆల్సో కాదు ముండకాస్ సో ఎవ్రీవేర్ ది కాన్సెప్ట్ ఆఫ్ ముండనా ఇస్ వే దెన్ ఒక్కొక్క చాప్టర్లో రెండు సెక్షన్స్ ఉంటాయి ఖండ అంటారు ఆ మాట అలాగే ఎందుకంటే ది ముండా ముండా అంటే శిరస్సు శిరస్సు ద బ్రెయిన్ ఇస్ డివైడెడ్ ఇంటూ టూ సెక్షన్స్ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ brain, సో ఈవెన్ ఐస్ సో లెఫ్ట్ ఐ రైట్ ఐ బికాస్ ఇఫ్ దేర్ ఆర్ టూ సెక్షన్స్ Left ear, right ear, because there are two sections. So, the mundam is in two sections, and hence the mundaka, the chattr is also having two sections. Some, some comparison. So, it is not purely accidental. That is the idea of division. Yāsa-maharṣi yata-division idhi. A division jese apuri bhaava-jala-manta-manusura-pati-pati-pati-pati-pati-division jeskala. So, avidhanga six section surupan lo, ki mundaka apaniṣatva tumpundi. సో ఇవాళ మనం ఆరంభం అంటూ చేయాలి కనుక ఒకసారి ఆ ప్రథమ మంత్రాన్ని అందాం అని భాష్యాన్ని కూడా ఆరంభం చేస్తే అక్కడికి షురు చేసినట్టు అవుతుంది అందాము ఓం బ్రహ్మాదేవానాం మస్సంబూవ విశ్వ కువనస్ గోప్త సమవిద్యాతిష్టా అథర్వాయ జ్యేష్టపు రాహరణికి వేణోపనిషత్తు ఆఖరిని సర్వ విద్యా ప్రతిష్టాం అనే ఒక మాట ఒకటి భాష్యంలో వచ్చింది అప్పుడు నేను పెద్ద ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు అన్ని విద్యల్లోకి గొప్పదని మాట చెప్పేసి ఉపదేశా అది ఇక్కడ ఈ మంత్రంలో వచ్చింది సర్వ విద్యా నిజానికి శంకర్లు ఆ ఆత్మ జ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ సర్వ విద్యా ఆయన అన్నది ఆ ముండకంలో ఉన్న మంత్రాన్ని గుర్తు చేసుకుంటూ అన్నమాట అదే మోడర్న్ టెక్స్ట్ బుక్స్ లో అయినట్లయితే డెప్యూటీ In inverted ఇన్వర్టెడ్ కామర్స్ లో పెడతారు సో దాట్ ఇట్ ఈజ్ ఎ ఫ్రేస్ విచ్ ఈస్ లిఫ్టెడ్ ఫ్రమ్ సమ్ వేర్ అని సూచించటం is sarva విద్యా ప్రతిష్టాం బ్రహ్మవిద్య అది సర్వ విద్యా ప్రతిష్ట అని దానికి ఒక విశేషణం విల్ కమ్ టు ఆల్ దాట్ తర్వాత దీన్ని ముండక మండల్లో ఇంకొక అభిప్రాయం కూడా ఉన్నది అంటే అసలు అథర్వణ వేదనలో శిరోవ్రతమోన ఒకటి ఉంది చీర్ణే శిరోవ్రతే అధ్యేయం తేన ముండక ముఖ్యతే అని ఇది ఆఖరిని వస్తుంది ముండకోపనిషత్తు ఆఖరిని శిరోవ్రతము అనేది ఒకటి ఉండాలి ఆ శిరోవ్రతము ఎవడైతే చేస్తాడో వాడు ఈ అధర్వణ వేదాన్ని అధ్యయనం చేయటానికి అర్హుడు అక్కడ శంకరులు మీమాంస కూడా చేస్తారు మరి ముండకం దొరుకునే విద్యార్థులు వీళ్ళు శిరోవ్రతం చేయకుండా చదువుకోవచ్చా అని ప్రశ్న వేసుకుని చదువుకోవచ్చు ఆ స్పిరిట్ ముఖ్యం ఫిజికల్ గా ఉండనం చేసుకోవటము అలాగే శిరోమృతంలో అగ్ని ధారణము అని ఒకటి ఉంటుంది అగ్నిని ఇప్పుడు ఈ కశ్మీర్లో ఈ వాడు ఈ ఈ ఒళ్ళో స్వెటర్ కింద ఒక చిన్న కుంపట ఒకటి పెట్టుకుంటూ ఉంటాడు ఈ తోట మీరు గమనించలేదు ఎక్కడికి వెళ్ళినా ఈ కుంపట ఒకటి మనం కూర్చోమన్నారు కుర్చీలో ఈ కుంపట తీసి అక్కడ కుర్చీలో చిన్న అగ్నిని ధరిస్తారు అంటే చలి కోసం వాళ్ళు అలా ధరిస్తారు వైదికులు కూడా అగ్ని ధారణం చేస్తారు కేరళలో ఉంది సంప్రదాయం సో అక్కడ అపరూణ వేదాన్ని అధ్యయనం చేసి వాళ్ళు వాళ్ళు కేరళలో ఉందని నాకు మా నాన్నగారు అంటూ ఉంటే సో అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న పిడతలో అగ్నిని తీసుకుని నిప్పు తీసుకుని అది అలా వెలుగుతూ ఉంటుంది వెంటనే ఆరిపోకుండా అది శిరస్సు మీద ధరిస్తారు కూడా చేసుకుంటారు ముండనం చేసిన శిరస్సు ఆ పెడతో పెట్టుకో పెట్టుకుంటారు ఉడికి సింబాలిక్గా పెట్టుకుంటారు అలా పెట్టే పక్కన పెట్టారు అంటే అగ్నిని మనం ధరిస్తున్నాము చూడండి కొంతమంది దేవుణ్ణి ఊరేగిస్తారు దేవుణ్ణి ఊరేగిప్పుడే ఎలా పట్టుకెళ్తారో జేవులో వేసుకుట్టుకెళ్తారు శిరస్సు మీ సో దేవుడికి సంబంధించిన ఊరేగింపులతో శిరస్సు అయ్యప్ప ఆభరణాలు ఊరేగింపుని ఒకటి ఎక్కడో నేను చూశాను అది ఎక్కడో ప్రారంభోత్సవం అరవై కిలోమీటర్ల దూరం ఊరేగింపు ఉంటుంది ఆ ఆభరణాలని ఓ పెట్టిలో ఆ పెట్టిని ఎత్తిమి పెట్టుబట్టుకెళ్తారు సో శిరస్సు మీద ధరిస్తారు ఈశ్వరుణ్ణి శిరస్సు ధరించాలి అనే అభిప్రాయం అక్కడ అగ్ని ఈశ్వరునికి ప్రతీక కనుక శిరస్సుపై అగ్నిని ధరించి ముండనం చేసుకుని అలా ఉంటారు దానికి శిరోవ్రతము అని ముండనము భాగంగా ఉన్న శిరోవ్రతము ఉన్న విద్యార్థులు ఈ వేధాన్ని అధ్యయనం చేస్తారు కనుక దీనికి ముండతం పేరు వచ్చింది అని వాక్యం ఒకటి ఉన్నది ఫస్ట్ సో ఈ ఈ ముండకాన్ని మంత్రం మనం అన్నాము తర్వాత దీనికి శాంతి మంత్రం భద్రం కర్ణేభి ఈ శాంతి మంత్రం గురించి కూడా ఒక మాట ఒక్కొక్క ఉపనిషత్తుకి ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క శాంతి మంత్రం ఉంటుంది ఇట్ ఈస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ దట్ వేద ఉదాహరణకు అథర్వణ వేదము అంటే భద్రం కర్ణేభి ఉంటుంది అంచేత శీర్షం మనం ప్రజలను చూడండి దాంట్లో ఈ మంత్రం ఉంటుంది ఎందుకంటే అథర్వణ వేదంలో భద్రంక నేటికి తప్పనిసరిగా ఉంటుంది తర్వాత యజుర్వేదానికి శుక్ర యజుర్వేదం అయితే పూర్ణమద పూర్ణమితం నేను ఈశావాస్యం పాఠం చెప్పే ఇప్పుడు వీఆర్ రిసైటింగ్ పూర్ణమదహ ప్రారంభంలో తూడు పాఠంలో పూర్ణమదహ ఎండ్లో చెప్తూ ఉంటాం కానీ ఈశావాస్య పాఠం కానీ బృహదార్జిక పాఠం కానీ అయితే ఆరంభంలో కూడా పూర్ణమదహ ఉంటుంది సామవేదం అయితే ఆప్యాయంతో కృష్ణ యజుర్వేదం అయితే సహనావవతు కానీ షన్నోమిత్ర ఎదుర్ది సార్ ఈ విధంగా ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క శాంతి మంత్రం విలక్షణమైంది ఉంటుంది సో దాని అర్థం కూడా మనం చూద్దాం చద్రంకరణేవి అనే మంత్రానికి అర్థం వీ విల్ కమ్ టు దట్ ఎర్ ది అండ్ ఇంకా ఆ మంత్రం వ్యాఖ్యానం చేసి ముందు బ్రహ్మాదేవానాం ప్రథమ సంబూవ అనే మంత్రం ఉంది కదా దాని వ్యాఖ్యానం శంకరులు చేస్తారు చేసే ముందు ఒక ఇంట్రడక్షన్ చెప్తారు దాన్ని సంబంధ భాష్యము అని అంటారు ఇంట్రడక్షన్కి సంబం సంబంధం అంటే రిలేషన్షిప్ ఇంట్రడక్షన్ దగ్గర రిలేషన్షిప్ మాట ఏమిటి అంటే ఇది ఈ ఉపనిషత్తు మన దృష్టిలో ఇట్స్ ఎన్ ఇండిపెండెంట్ టెక్స్ట్ కానీ వేదము దృష్టిలో ఇట్స్ నాట్ ఎన్ ఇండిపెండెంట్ టెక్స్ట్ ఇట్ ఈజ్ ది లాస్ట్ చాప్టర్ అంటే అంతకుముందు అనేక చాప్టర్లు వెళ్ళాయి అంటే కర్మకాండంతో వెళ్ళి మనం ఇప్పుడు జ్ఞానకాండలోకి వచ్చాం కాబట్టి ఆ కర్మకాండకి జ్ఞానకాండ కలిపి వేదం అవుతుండే కనుక యూ కెనాట్ రియల్లీ సెపరేటెడ్ ఆర్ ఇఫ్ యూ సెపరేటెడ్ యూ షుడ్ డూ ఇట్ ఇన్ ఏ నోయింగ్ ఫ్యాషన్ నోయింగ్లీ యూ షుడ్ డూ కాబట్టి ఆ కర్మకాండకి జ్ఞానకాండకి మధ్యన ఉండే సంబంధం ఎట్టిది ఆ కర్మకాండ పూర్తయి ఇప్పుడు జ్ఞానకాండలో మనం అడుగుడుతున్నాము కదా వాటికి దానికి దీనికి మధ్యన ఉండేటువంటి రిలేషన్షిప్ ని కొంత పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంచేతనే ఇక్కడ భాష్య ఇంట్రడక్షన్ భాష్యాలకి ఉపనిషత్తులలో ఉపోద్ఘాత భాష్యం అని అందరు సంబంధ భాష్యము బికాస్ ఇట్ ఎస్టాబ్లిషెస్ ది రిలేషన్షిప్ ఆఫ్ ది ఉపనిషత్ విత్ ది ఎర్లియర్ పోర్షన్ ఆఫ్ ది వేద సంబంధ భాష్యంలో శంకరులు కర్మ ఉపాసనా జ్ఞానము అనే మూడు అంశాలని బాగా నిష్కర్ష ఎందుకంటే ఆధ్యాత్మ జీవనంలో ఈ మూడు ఉంటాయి కర్మా ఉపాసనా జ్ఞానం ఈ పాశ్చాత్య దేశాల్లో ఈ మూడింటికి సిన్థసిస్ లేదు మీరు చూడండి మీరు టేక్ ది హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ ఐమ్ నాట్ క్రిటిసైజింగ్ ఓకే జస్ట్ ఈ ఫ్యాక్చువల్ వల్ల అనాలసిస్తే హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీలో క్రిస్టియానిటీ హ్యాస్ రిచువల్స్ ఏదో బాప్టిజం అనేది అని తర్వాత ఎంతో కొంత మైథాలజీ వాళ్ళకి ఉంది ఏదో మేరీ మాతని ఏదో నక్షత్రం అని ఏదైనా సో బట్ ఫిలాసఫీ లేదు వాళ్ళకి ఫిలాసఫీ వెస్ట్లో ఫిలాసఫీ ఉంది హ్యూమన్ మైండ్ ఎక్కడైనా ఒకటే కదండి సో వెస్ట్లో ఫిలాసఫీ ఇస్ దే వెస్ట్ ఈజ్ నాట్ ఎ బ్యారెన్ గ్రౌండ్ ఫర్ ఫిలాసఫీ దెర్ ఆర్ సమ్ వెరీ గుడ్ ఫిలాసఫర్స్ నాట్ యాజ్ గ్రేట్ యాజ్ ఇండియా బట్ స్టిల్ దేర్ ఆర్ వండర్ఫుల్ ఫిలాసఫర్స్ ఇన్ వెస్ట్ కానీ వాళ్ళు దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ నిజానికి అక్కడ రెలిజియన్ అండ్ ఫిలాసఫీ అదే రిలిజియన్ ఇన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిచువల్స్ అండ్ మైకాలజీ దట్ ఈజ్ ఆల్ రెలిజియన్ అండ్ ఫిలాసఫీ విచ్ ఇస్ స్పిరిచువాలిటీ దే డెవలప్డ్ ఇండిపెండెంట్లీ అండ్ సమ్టైమ్స్ విత్ హాస్టిలిటీ మ్యూచువల్ హాస్టిలిటీ కూడా ఉండే కాబట్టి సింథసిస్ అనే ప్రసక్తే లేదు వేరే హిందూ తత్వశాస్త్రము హిందూ ధర్మము యొక్క ఒక గొప్ప లక్షణం ఏమిటంటే కర్మా ఉపాసనా జ్ఞానము ఆల్ ది త్రీ ఆర్ అండర్ ది సేమ్ అంబ్రెళ్ళ ఆఫ్ వేద వేదం అంటే ఆల్ ది త్రీ ఉంటాయి తర్వాత గ్రోత్ ఎ సింథటిక్ గ్రోత్ కర్మా జ్ఞాన ఉపాసనా జ్ఞానము ఇట్స్ గ్రోత్ ఫ్రమ్ వన్ స్టెప్ టు ది అంద వాటిల్లో ఆ గ్రోత్ విటీకి సంబంధమేం లేదు దురదృష్టవశాత్తు గత కొన్ని వందల సంవత్సరాల్లో వచ్చినటువంటి పెద్ద మేజర్ డెవలప్మెంట్ ది హిందూ ధర్మ ఆ డెవలప్మెంట్ కారణంగానే మనం స్వాతంత్రాన్ని కోల్పోయి వెయ్యి సంవత్సరాలు బానిసలుగా ఉన్నాము అని మహాత్ముల యొక్క భావన ఎందుకంటే సమాజం యొక్క నాడీ స్పిరిచువాలిటీ భారతదేశం ఆ స్పిరిచువాలిటీ అనే నాడి ఎప్పుడైతే దెబ్బతిందో అప్పుడు సమాజము ఒక్క త్రాటి మీద నిలిచి లేకుండగా ఆ జ్ఞానము పోయి ఈక్వాలిటీ జ్ఞానంలో ఈక్వాలిటీ ఉంది సమానత్వం ఎప్పుడైతే జ్ఞానాన్ని మనం పోగొట్టుకున్నామో అప్పుడు ఇంకా మనకి రిచువల్స్ అండ్ ఉపాసన మిగిలిపోయాయి రిచువల్స్ అండ్ ఉపాసన మాత్రమే మిగిలిపోయేప్పటికీ యాజ్ ఎ సొసైటీ we వీఆర్ నో మోర్ యునైటెడ్ వీఆర్ డివైడెడ్ వ్యూ వర్ డివైడెడ్ ఈవెన్ టుడే ద సేమ్ సిచ్యువేషన్ ఈస్ కంటిన్యూయింగ్ టు సమ్ ఎక్స్టెండ్ ఇట్ ఈస్ రెక్టిఫై సో అలా డివైడ్ అయిపోవడం చేతనే ఎవళ్ళు వచ్చినా కూడా మనల్ని రెండు ముట్టికాయలు ముట్టేసి మన మీద రాజ్యాన్ని పాలించేయొచ్చు బాబురైనా పాలించేయొచ్చు తొగ్గలక్క అయినా పాలించేయొచ్చు ఖిల్జీ అయినా పాలించవచ్చు ఎవడైనా రావచ్చు తర్వాత బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వచ్చి వాళ్ళు ఇక్కడికి వచ్చేక అర్థమైంది వాళ్ళకి మనం ఇక్కడ రాజ్యం కూడా చేయొచ్చేమో అని అనిపించి ట్రై చేశారు ఎక్స్పెరిమెంట్ చేస్తే ఎస్ ఇట్ వర్క్ డౌట్ ఇట్ ఈజ్ లైక్ దాట్ సో ఆ విధంగా మనం ఒక వెయ్యి సంవత్సరాల బానిసత్వం గడపడానికి కారణం ఏమిటంటే సమాజంలో చైతన్యం లేకపోవడం సామాజిక చైతన్యం లేకపోవడం ఎందుకు లేదు అంటే వీవర్ స్పిరిచువల్లీ డిఫంక్ట్ సో కరప్ట్ అయిపోయి ఉన్నాం వాట్ ఈజ్ దట్ కరప్షన్ ఎందుకంటే ఇండియా యొక్క ప్రాణశక్తి స్పిరిచువాలిటీ ఏమిటా కరప్షన్ నేను ఏదో సోషల్ ఫిలాసఫీలోకి వెళ్ళాను అయినా పర్వాలేదు మళ్ళీ ఐ విల్ కమ్ బ్యాక్ సో వాట్ ఈజ్ దట్ కరప్షన్ అంటే కర్మా ఉపాసనా జ్ఞానము ఆ సింతసిస్ దెబ్బతింది ముఖ్యంగా ద టెంపుల్ కల్చర్ ఐ హగ్జెస్ట్ టెంపుల్స్ ప్లీజ్ డోంట్ రీడ్ లైక్ దాట్ ఇన్ టు మీ ఐ హాట్ ఎగ్జెస్ట్ టెంపుల్స్ టెంపుల్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్ బై ఎనీబడి షుడ్ అపోజ్ ఇట్ సో ద టెంపుల్ కల్చర్ has virtually segregated the karma and upāsana from jñāna. Okappudu temples, so, they were not only places of worship, but also centres of knowledge jikandu ʻundi ʻilī. Anamacharya madhura ina ʻtua mahatma ʻundaru temple na ʻāshri ʻin chukun ʻundi ʻvaro. Ippudu temple, lo, temple committee, the officer ʻolā ʻansakundu ʻolā ʻolā ʻuntārta kushti mahatma ʻolā ʻolā ʻarikāpul ʻolā ʻolā ʻolā ʻolā ʻolā ʻolā ʻolā ʻolā ʻolā ʻolā ʻol మీకు ఇప్పుడు తిరుపతి కానీ మరో టెంపుల్ కానీ మరో టెంపుల్ కానీ మహాత్ములు ఎవరిలో ఉండరు ఏదైనా ఒక సాధువుతోటి అటాచ్మెంట్ ఉన్న టెంపుల్ని మీరు ఎక్కడైనా చూశారా సాధువుని తరివేస్తారు కూడా రానివ్వరు నిజానికి ఎంతోమంది సాధువులు భిక్షకు ఇబ్బంది వాళ్ళు నన్ను అడిగారు ఏమైనా టెంపుల్ ఉంటే చూడండి మేము వచ్చి ఆ టెంపుల్ ఒక చిన్న రూమ్లో ఉంటాము మాకు టెంపుల్ భిక్షిస్తూ ఉంటుంది అని దీని ఎన్నో సచి టెంపుల్ ఎక్కడుంది మీరు ఎక్కడైనా ఉంటే నాకు చెప్పండి సో టెంపుల్స్ హ్యావ్ డిసోసియేటెడ్ ఫ్రమ్ నారాక్షన్ అంచేతనే ఇప్పుడు నాలాంటి పుట్టి గారు టెంపుల్లోకి వెళ్తూ ఉంటే వాళ్ళు temple crowd untaru, they దే దే ఆర్ ఇది టోటల్లీ న్యూట్రల్ అండ్ జస్ట్ ఇగ్నోర్డ్ ఇగ్నోరింగ్ యూ ఆర్ దే ఆర్ హాస్టైల్ సో ఎప్పుడైతే మీరు జ్ఞానము నుండి వ్యతిరేక భావం సమాజంలో నిర్మాణమయ్యింది జ్ఞానం పర్టికులర్గా వాళ్ళకి తెలియదు మేము జ్ఞాన వ్యతిరేకలుగా ఉన్నాం మనం వెళ్ళి మీరు జ్ఞాన వ్యతిరేకలు ఉంటే కోపడత దెబ్బలాట్ కూడా వస్తారు మమ్మల్ని జ్ఞాన దట్ ఈస్ నాట్ ది పాయింట్ వాళ్ళ సైకాలజీలో జ్ఞానం మీద హాస్పిటివిలిటీ ఎప్పుడైతే వచ్చేసిందో సమాజంలో కర్మ ఉపాసనలకే ఎక్కువైతే ప్రాధాన్యం వచ్చేసింది ఎప్పుడైతే జ్ఞానం నుంచి మీరు కర్మని ఉపాసనని తీసేసేప్పటికీ దే డీజెనరేట్ ఇన్ టు వెరీ క్రిక్లీ జ్ఞానం ఉండాలలా ఇప్పుడు ఇందాక నేను టెంపుల్ గురించి నేను ఆ జ్ఞాన సింబాలిజం నేను చెప్పాను దాన్ని వీ షుడ్ నాట్ లూజ్ సైట్ ఎఫ్ ఇట్ అలాగె ఎప్పుడూ ఆ జ్ఞానాన్ని జ్ఞానభావనని కలిగి ఉంటేనే రిచువల్స్ అండ్ ఉపాసన పవిత్రంగా వైబ్రెంట్గా మనిషికి వికాస ఉన్ముఖంగా ఉంటాయి మీరు జ్ఞానం నుంచి ఎప్పుడైతే పక్కన పెట్టి జ్ఞానం నుంచి ఎప్పుడైతే విడదీసేసారో ఇట్స్ ఏ డీజనరేషన్ ఫర్ కర్మా అండ్ ఉపాసన లోకంలో చిత్ర చిత్రాలైన ఉపాసనలు కనపడతాయి కొన్ని సందర్భాల్లో తామసములైన ఉపాసనలు ఏ ఏ ఉపాసనలైతే మన హిందూ ధర్మానికి ప్రపంచమంతటా చెడ్డ పేరు అటువంటి ఉపాసనలు హిందూ అంటే ఒక అసహ్యే భావం కలిగేటువంటి స్థితిని మనకి కల్పించినటువంటి ఉపాసనలు మన సమాజంలో మన హిందూ ధర్మంలో వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చే మీరు అడిగితే జ్ఞానం నుంచి ఎప్పుడైతే విడుదలైపోయారో ఇంకా అన్ని ఇలాగంటివే ఉంటాయన్నమాట బీబీసీ వాడు ఒకసారి ద హిందూ మాంగ్స్ అని ఒక వన్ అవర్ సిరీస్ చూపించాడు దాంట్లో మూడు ముగ్గురు మాంగ్స్ని వాడు అనలైజ్ చేశాడు వాళ్ళు వస్తారు కెమెరాలు పెట్టుకుని వస్తారు మంచి ఎఫెక్టివ్గా తీస్తారు వాళ్ళు ముగ్గురు మాంగ్స్ డాక్యుమెంటరీ నేను డాక్యుమెంటరీ దాంట్లో కామకోటి పీఠాధిపతిని ఒకరిని ఒక ట్వంటీ మినిట్స్ తీశాడు అది కొంత బాగుంటుంది తర్వాత కాశీలో అఘోర పంథ్ ఒక మహాత్మ ఉంటాడు ఆ శ్మశానంలో ఉంటాడు ఆయన ఆయన లైఫ్ స్టైల్ తీశాడు తర్వాత రోలింగ్ మహాత్మా అని ఒక ఆయన ఉన్నారు ఆయన అలా రోల్ చేస్తూ ఉంటారు నేల మీద ఆయనకు వ్రతం ఉంది ఆ వ్రతం ఏంటంటే నేను భూమంతా కూడా రోల్ చేస్తాను కొంతమంది సైకిల్ మీద నేను ఆసియాఖండం అంతా వెళ్తాను మోటార్ సైకిల్ మీద వెళ్ళి వాళ్ళు కార్ల మీద వెళ్ళి వాళ్ళు నడిచి వెళ్ళేవాళ్ళు ఉన్నారు ఈయన రోలింగ్ మహాత్మా ఈయన తీశాడు మూడు తీశాడు మూడు తీసి దీన్ని హిందూయిజంకి రిప్రజెంటేటివ్గా చూపించాడు చూపిస్తే కామకోటి గారి దగ్గర ఉన్న ట్వంటీ మినిట్స్ ఏమైనా ఫీలింగ్ వస్తుందంటే హిందూయిజం ఈజ్ ఏ హైలీ మిస్టీరియస్ ధర్మ అనే ఫీలింగ్ వస్తుంది ఒక భక్తిభావం కూడా కలగచ్చు బట్ మిస్టీరియస్ అనే భావన ఎక్కువగా కలుగుతుంది అండ్ దెన్ ఈ రెండు చూస్తే ఈ అఘోరప ఈ ఈ స్వామిని చూస్తే కొంచెం రిడిక్యులర్ సెన్స్ అనిపిస్తుంది ఏమిటి ఊరికే ఇలా దొల్లుతూ ఉండడం దట్ రిప్రజెంట్స్ ది గ్లోరియస్ కల్చర్ అన్నట్టుగా ప్రజెంట్ చేస్తే దర్ ఈస్ అ వండర్ఫుల్ స్పిరిట్ బిహైండ్ ఇట్ బట్ స్టిల్ ఆ సెన్స్ అలా తీసుకొస్తాడు బీబీసీ వారికి వాడికేం తెలుసు వాడి హిట్ డ్రింక్స్ అవుట్ సచ్ ఎ సెన్స్ అండ్ ఈ అఘోర పంథి ఆయన దగ్గరికి వస్తే ఏ హ్య భావం కలుగుతుంది దిగుప్స కలుగుతుంది సో ఫైనల్ గా ఈ మూడు కూడా హిందూ ధర్మం యొక్క గ్లోరీని బోధించేది ఏదీ లేదు అక్కడ ఒకటి మిస్టీరియస్ గా పెట్టేసింది ఒకటేమో రిడిక్యూలస్ రిడిక్యూల్ ఇంకొకటి అవుట్ రైట్ ఎవర్షన్ సో వన్ అవర్ ప్రోగ్రామ్ హిందూయిజం ఇది అండర్ ది మహాత్మాస్ ఆర్ సపోజ్ టు రిప్రజెంట్ ద గ్రేట్ ధర్మ ఫైనల్లీ దిస్ ఈస్ ది అవుట్ కమ్ నేను అది చూసి ఎంతో దుఃఖపడ్డాను నేను అమెరికాలో ఉండగా చూశాను నేను ఐ వాజ్ సో శాడ్ అట్లీస్ట్ మన పూజ స్వామీజీ లాంటి వాళ్ళని తీసుకున్న పదిహేను హిందూ ధర్మం గురించి వాడు కనుక డాక్యుమెంటరీలో పెట్టుంటే the positive side of hindu dharma manaki konta kabathe kontena neutralizing ga undi but he did not do that because popularity they go by popularity anyway indanto meekendru cheppanante karma upasana jnanam vithiki sambandhinchu kachithamaina tivanta avagaahana samajalo ee naadu ledu durdushta karmana konda parinama aithe ee madhyana vostoru kuda some positive developments are there శంకరులు ప్రతి సంబంధ భాష్యంలో ఈ మూడు అంశాలని చాలా ప్రేమగా నిష్కర్ష చేస్తారా ఈ ఒక్క కాదు ఏ ఉపనిషత్తు మీరు ముట్టుకున్నా ఆల్మోస్ట్ ఎవరి ఉపనిషత్తు ఈ కర్మ ఉపాసన జ్ఞానము అనే మూడింటి యొక్క ఆ క్రమ పరిణామాన్ని గ్రాడ్యువల్ ఎవల్యూషన్ ఇటీస్ దాన్ని ఎంతో ప్రేమగా వారు నిరూపిస్తారు ఇది సంబంధ భాష్యముల యొక్క విశిష్టత మహాత్ములు ఈ సంబంధ భాష్యాలని ప్రత్యేకంగా పఠిస్తారు మొత్తం ఉపనిషత్వంతో పఠించినా పఠించకపోయినా పఠిస్తారు దెర్ ఈజ్ ఎ బుక్ రిటర్న్ ఆన్ శంకరాస్త సంబంధ భాష్యాస్ తర్వాత సురేశ్వరుడు ఆయన కేవల సంబంధ భాష్యానికి రాస్తూ దాన్ని దానికి పేరు అలా పెట్టుకున్నాడు ఆయన ఎలాగంటే బృహదారణ్యక సంబంధ భాష్యవాతికం అని పేరు ఆ వార్తికం పేరు అది తైత్లీయ సంబంధ భాష్యవాతికం సో దట్వే ఈ సంబంధ భాష్యాలకి శాస్త్రం దృష్టిలో తర్వాత సమాజ జీవనము అధ్యాత్మ జీవనం దృష్టిలో కూడా చాలా ప్రాముఖ్యము కలదు సో ఆ విధంగా ఆ సంబంధ యొక్క విశిష్టతను గమనించి మనము ఆ భాష్యాన్ని ఆరంభం చేద్దాం సముద్ర భాష్యం పూర్తయిన తర్వాతే మంత్ర వ్యాఖ్యానం ఆరంభం అందాము ఓం బ్రహ్మాదేవానామితి ఆద్య అథర్వనోపనిషత్ ఆయన కూడా మంత్ర వ్యాఖ్యానానికి పూనుకున్నారు కానీ స్వతంత్రంగా ఏదో ఒక వేదాంతిక్ టెక్స్ట్ రాయడానికి ఏం పూనుకోలేదు సో ఎవళ్ళు ప్రారంభంలో మంత్రంతో ప్రారంభించాలి ఇప్పుడు ఈవేళ మనపాఠం కూడా ఉపని ఉపఘ్యాతమైన తర్వాత మనం ఏం చేసాం మంత్రం ప్రారంభించాం ఆయన కూడా ఉపనయ చేస్తున్నారు సో ఇక్కడ ఓం బ్రహ్మదేవానాం ఇత్యాద్య సో ఓం బ్రహ్మదేవానాం అని ఆరంభమైనటువంటి ఈ సెక్షణం ఈ మంత్రభాగం ఏదైతే కలదో ఇది ఉపనిషత్ ఇది వేదానికి సంబంధించిన ఉపనిషత్ అథర్వణోపనిషత్ అనేసి అక్కడతో పాపేశారు ఇంకా హీ ఈజ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ది మంత్ర నౌ నౌ హీ గోస్ ఇన్ టు సంబంధ భాష్య మంత్రాన్ని ఊరికే అలా ప్రతీకగా స్పృశించి టచ్ చేసి దెన్ హీ కీప్స్ ఇట్ దే సంబంధ భాష్యంలోకి వెళ్తారు అద్యా సంప్రదాయ కర్తృ పారంపర్య లక్షణ సంబంధం ఆహా స్వయమేవా స్త్యర్థం ఈ ఉపనిషత్తు ఏం చేస్తుందంటే మొట్టమొదటి మంత్రంలోనే మంత్రంలో ఉండే వేరువేరు పదాలు దాని తాత్పర్యం చెప్పే ముందు ఆ మంత్రం యొక్క జనరల్ ఐడియా మనకి చెప్తున్నారు ఈ ఉపనిషత్తులో ఆదావేవ అంటే మొట్టమొదటనే ఆదవువ ఇట్ ది వెరీ అట్ ది వెరీ బిగినింగ్ స్వయమేవ ఆహ స్తుర్థం స్వయమేవ ఆహ శృతి అంటే ఉపనిషత్తు స్వయముగానే చెప్తోంది అంటే స్వయంగానే చెప్పడము అంటే ఉపనిషత్తు ఇస్ టెల్లింగ్ ఇన్ ఇట్స్ ఓన్ వర్డ్స్ అంటే కొన్ని సందర్భాల్లో అన్ని పదాలను ఉపయోగించి చెప్పకుండగా మన ఊహకి వదిలిపెట్టే అవకాశాలు ఉండొచ్చు అక్కడ ఉన్న ఆ ఐడియాస్ అని కొన్ని ఐడియాస్ అని అది ఎవటో చెప్తున్నారాయన ఆ సంబంధము పారంపర్య లక్షణ సంబంధం ఆ రిలేషన్షిప్ని మనం అస్సెస్ చేసుకోవటానికి విధులు పెట్టే అవకాశం ఉంది అలా కొన్ని ఉపనిషత్తుల్లో జరగచ్చు కానీ ఈ ఉపనిషత్తులో ఆ సంబంధాన్ని ఉపనిషత్తు స్వయంగా తానే బోధిస్తోంది ఎందుకు ఎలా బోధించడం ఎందుకంటే స్థుత్యర్థం ఎప్పుడైతే ఈ సంబంధాన్ని ఉపనిషత్ మంత్రము స్వయంగా తానే బోధించిందో ఆ బోధ మనం చూసే సమయానికి ఆ ఉపనిషత్తు జ్ఞానము యొక్క మహిమ మనకి బాగా బలంగా ముందుకొస్తుంది సో ఆ సంబంధాన్ని చెప్పడం ద్వారా ఈ ఉపనిషత్తు జ్ఞానము అంతకుముందు గడిచినటువంటి కర్మ ఉపాసనల యొక్క పరిపక్వ వికాసములో ఇవి ఈ జ్ఞానం అని ఆ జ్ఞానము యొక్క మహిమ మనకి బాగా ముందుకు రావడం కోసం శృతి స్వయంగా ఈ సంబంధాన్ని పోషిస్తోంది ఏమిటి సంబంధం ఈ సంబంధం యొక్క స్వరూపం ఏమిటి ఎటువంటి సంబంధం లక్షణ సంబంధం లక్షణ అంటే అనే అని అర్థం ఆ సంబంధం యొక్క నేచర్ ఏ విధంగా ఉంది ఏమిటా సంబంధం అంటే విద్యా సంప్రదాయ కర్తృ పారంపర్య లక్షణ సంబంధం ఇది జ్ఞానభాగం ఇది జ్ఞానము ఒక ఇండిపెండెంట్ సంప్రదాయ సంప్రదాయ అంటే మీకు ఇంగ్లీష్లోకి దాన్ని యథార్థంగా ట్రాన్స్లేట్ చేశారనుకోండి దాని స్పిరిట్ పోతుంది అసలు సంప్రదాయ పదాన్ని మీరు అనేక సెన్సుల్లో వాడతారు ఇప్పుడు ఉదాహరణకి ఎవరినైనా పొలి మన పొలిటికల్ ఫీల్డ్లో ఎవరినైనా తిట్టాలనుకోండి ఓతో సంప్రదాయవాది హేయ్ అంటూ తిట్టేస్తే అది పెద్ద తిట్టు అది బీజేపీతో సంప్రదాయవాది హే అని ములాయం సింగ్ యాదవ్ నాకు తెలిసి గత పాతికేళ్ళ నుంచి ఉంటున్నారు ఆయన అది పెద్ద తిట్టు సంప్రదాయవాది అంటే ఓహోలాగా మేము సంప్రదాయవాదులు మానం సంతోషపడాల్సిందేం కాదు కమ్యూనల్ అని దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మనం చెప్పొచ్చు ఆయన మరి ఆ ట్రాన్స్లేషన్ అలాగనే అనుకుని మరి ఏమంటాడో తెలియదు కానీ లాలూ ప్రసాద్ యాదవ్ కూడా బీజేపీ ఒక సాంప్రదాయకత లాఠీసే మారో అని అంటారు ఆయన సో ఈ సంప్రదాయ శబ్దాన్ని వాళ్ళు అలా వాడతారు ఆ సెన్స్లో ఇక్కడ వాడం తర్వాత మన ఈ